ఈనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి సమావేశాల సమీక్షలు వింటారు ముందుగా శాసనసభ సమావేశాల సమీక్ష సమీక్షకులు పాతికేయులు శ్రీ ఫాజిల్ రుణమాఫీ పథకం అమలు విషయంలో బినామీలకు సహకరించే ప్రసక్తి లేదని డ్వాక్రా మహిళా సంఘాలకు పదివేల రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తూ నిబంధనల్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం రైతులు అపరాధ వడ్డీలు కట్టేలా నిర్ణయాలు తీసుకుంటోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు రైతు రుణాల మాఫీ సమస్యలపై శాసనసభలో మూడు వందల కింద ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన చర్చ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ వాదోపవాదాలు ఆరోపణ ప్రత్యారోపణలకు దారితీసింది వాడి వేడిగా చర్చ సాగింది ఉదయం సభ సమావేశమవుతూనే శ్రీశైలం పోలవరం ప్రాజెక్టుల నిర్మాణ సమస్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా నోటీసును చర్చకు చేపట్టేందుకు స్పీకర్ డాక్టర్ కోడలి శివప్రసాదరావు తిరస్కరించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు టీచర్ పోస్టులతో పాటు ఇతర శాఖల్లో త్వరలోనే ఇరవై పేల పోస్టుల్ని భర్తీ చేస్తామని దీనికి తమ శాఖపరంగా అనుమతి కూడా మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు త్వరలోనే నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఇంటింటికీ ఉద్యోగ హామీని నెరవేరుస్తామని భవిష్యత్తులో రాష్టంలో నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని చెప్పారు నిబంధనలను బేఖాతరు చేస్తూ రాజకీయ లబ్ది కోసం ఇష్టారాజ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇరవై పేల మంది ఆదర్శ రైతులను ప్రభుత్వం తొలగించిందని ఆ స్థానంలో నైపుణ్యాలున్న అర్హులను నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆరు పేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను త్వరలోనే ఔట్సోర్సింగ్ పద్దతిలో నియమిస్తామన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఐకేపీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆందోళనలు ఉద్యమాలు సమస్యల్ని పరిష్కరించలేవన్నారు జూనియర్ లెక్చరర్లు లెక్చరర్ల నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా గంటల వారీ కొన్ని కళాశాలలు తీసుకున్నాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు ఉద్యోగ భద్రతను కోరుకుంటున్న ఐకేపీ యానిమేటర్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు నిబంధనలకు విరుద్దంగా నియమించిన పలువురిని ప్రభుత్వ సేవల నుంచి తొలగిస్తున్నట్లు రాష్టంలో ఖాళీగా ఉన్న ఎంఈవోలు డివైఈవోల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ సభ్యులు రమణమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఐదు వందల పోస్టులు యాబై రెండు డీవైవో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఏకీకృత సర్వీసు నియమావళికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉందని సంబంధించిన ఉత్తర్వుల అందిని వెంటని రెగ్యులర్ ప్రాతిపదికపై పోస్టుల్ని భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు విశాఖ తిరుపతి కృష్ణా గుంటూరులో మోడల్ బస్ స్టేషన్లను నిర్మిస్తామని అంచెలంచెలుగా ఇతర జిల్లాలకు కూడా ఈ మోడల్ బస్ స్టేషన్లను విస్తరిస్తామని రాష్టంలో కొత్తగా ఏడు బస్సుల్ని కొనుగోలు చేస్తున్నామని అవి మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి సిద్ద రాఘవరావు వెల్లడించారు జేఎన్ఎన్ యు ఆర్ఎం పథకం కింద నాలుగు వందల ఎనభై ఐదు కేంద్రం మంజూరు చేసిందని ఇందుకు నూట కోట్ల రూపాయలు పైగా ఖర్చవుతోందని మంత్రి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు సురేష్ సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి నూట కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిందన్నారు నూట ఒక్క కోట్ల రూపాయలు పైగా కేంద్రం గ్రాంట్ గా మంజూరు చేయగా దాదాపు 27 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు సచివాలయంతో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలోనూ తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేస్తామని ఇక నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు అన్ని జీవోలను తెలుగులోనే ఇవ్వాలని ఆదేశిస్తామని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రకటించారు ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలుగును అధికార భాషగా పంతొమ్మిది వందల మే నెలలో ప్రభుత్వం ప్రకటించిందని అలాగే పంతొమ్మిది మొదటిసారి అధికార భాష సంఘం ఏర్పడిందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు భూమ నాగిరెడ్డి తానిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును సభలో చదివి వినిపించడానికి అవకాశం కల్పించాలని ఈ నోటీసుపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు దానికి మద్దతుగా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు తనకు అన్యాయం జరిగిందంటూ భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు తనకు అందిందని స్పీకర్ చెప్పారు అయితే నిబంధనల ప్రకారము ఒక శాసనసభ్యుని బాధ్యతలు విధులకు భంగం కానీ అన్యాయం కానీ జరిగితే దానిని సభలో చర్చించవచ్చని వ్యక్తిగతంగా జరిగితే అలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు ఈ నోటీసులో ఉన్న వివరాలను సభలో చదవాలనడం సరికాదన్నారు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం చుట్టుముట్టి తమకు ఆ అంశాన్ని సభలో ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా స్పీకర్ కోరినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు ఈ అంశం అసెంబ్లీకి సంబంధించింది కాదని దానిని సభ కమిటీకి పంపుతామని వారు ఎలా పరిష్కరించాలో నిర్ణయిస్తారని స్పీకర్ చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య సభను కొద్దిసేపు తిరిగి సమావేశమైన జీరో వర్ సభ చర్చకు చేపట్టింది రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు భూమా అఖిలప్రియ ప్రభుత్వాన్ని కోరారు శాసనసభ్యురాలిగా తొలిసారి సభలో మాట్లాడుతూ తన తల్లి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలిసి వేసిందన్నారు రాష్టంలో రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల గురించి శోభా నాగిరెడ్డి గతంలోని లేఖల ద్వారా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారన్నారు మరి నంద్యాల మధ్య ఈ ఏడాది నాలుగు వందల పైగా ప్రమాదాలు జరిగాయన్నారు అనంతరం మూడు వందల నలభై నాలుగు నియమం కింద రైతుల సమస్యలను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తారు అధికార ప్రతిపక్ష సభ్యుల విమర్శల మధ్య వాడి వేడి చర్చ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలో జోక్యం చేసుకుంటూ రుణమాఫీ పథకానికి సంబంధించి ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు బినామీలకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు డ్ డ్వాక్రా సంఘాలకు కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున రుణమాఫీ అమలు చేస్తామని ఇందుకు నియమ నిబంధనల్ని సిద్దం చేస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ చేస్తే మూడు వేల కోట్ల రూపాయలపై అవకతవకలు జరిగాయని ఆరోపించారు విధానంలో ఉంటే ఎత్తి చూపాలని వాటిని వెంటనే సవరిస్తామని శాసనసభకు హామీ ఇచ్చారు రుణమాఫీకి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందన్నారు తప్పుడు లెక్కలతో ప్రజలను ఇప్పుడు ఆ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ అంటూ రైతులను మభ్యపెడుతున్నారని చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటి చేసింది మరొకటి అని చెప్పారు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల మధ్య పరస్పర ఆరోపణ ఆరోపణలు చోట్ చేసుకున్నాయి సభ్యుల విమర్శలు ప్రతి విమర్శలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పేశారు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశమైనప్పుడు రాష్ట రాజధాని ప్రాంత అభివృద్ది మండలి బిల్లుపై సభ చర్చ చేపట్టింది రాజకీయాలకు అతీతంగా రాజధాని నిర్మాణానికి మద్దతు తెలిపి బిల్లును ఆమోదించాలని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ కోరారు రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రణాళికను ఉచితంగా అందిస్తోందని రైతులు సహా వివిధ వర్గాలతో భూ సమీకరణపై ముఖ్యమంత్రి సంప్రదింపులు చేశారని ఎక్కువ మంది ఇందుకు సంతోషంతో ఒప్పుకుంటున్నారని చెప్పారు రాజధాని కోసం భూమి ఇస్తున్న రైతులు వ్యాపారులు ఇతరులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంత్రి ఈ ధన్యవాదాలు తెలిపారు భూ సమీకరణను ఏ ప్రాతిపదికన చేపడుతున్నారో వివరాలు సభకు చెప్పాలని ప్రతిపక్షనేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు అందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని బిల్లు ఆమోదం పొందాకే నియమాలు రూపొందుతాయని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేందర్ రెడ్డి బిల్లుపై చర్చ ప్రారంభిస్తూ రైతులు సమ్మతితో భూములు ఇస్తున్నది లేనిది క్షేత్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టమైన విచారణ జరగాలన్నారు భూ సమీకరణ లేదా అన్నదే ఇక్కడ ప్రధానమైన చర్చనీయాంశమన్నారు అంతకుముందు రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు జరిగిన సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసింది నిర్ణయించేందుకు సభా సహాయం తీసుకోవాలని స్పీకర్ నిర్ణయించారు ఈ సమీక్ష రాసే సమయానికి రాజధాని ప్రాంత మండలి బిల్లుపై సభలో చర్చ కొనసాగుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల సమీక్ష వింటారు సమీక్షకులు పాతికేయులు శ్రీ రాజనాల బాలకృష్ణ గత అక్టోబర్లో ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసి భారీ ఆస్తి నష్టానికి గురిచేసిన హుద్ హుద్ తుపాను జాతీయ విపత్తుగా గుర్తించి పూర్తిస్థాయిలో సహాయం అందించాలని కేంద్ర కోరుతూ రాష్ట శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది రాష్ట ఉప హోంమంత్రి చినరాజప్ప ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఉత్తరాంధ్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన తుపాను ఎదుర్కోవడంలో అక్కడి ప్రజానీకం చూపిన ఆత్మస్థైర్యం మనోనిబ్బరాన్ని సభ అభినందించింది అలాగే తుపాను సంభవించిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రధానమంత్రికి సభ కృతజ్ఞతలు తెలియజేసింది విపత్తును సమర్దవంతంగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రికి మంత్రులు ప్రభుత్వ అధికారులు సిబ్బందికి అలాగే ఆర్థిక సహాయాన్ని అందించిన వారందరికీ కూడా సభ కృతజ్ఞతలు తెలిపింది కాగా అంతకుముందు హుద్ హుద్ తుఫానుపై జరిగిన చర్చకు విపత్తు నిర్వహణ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప విపులంగా సమాధానమిచ్చారు హుద్ హుద్ తుపాను కారణంగా నాలుగు జిల్లాల్లో భారీ నష్టం సంభవించిందని చెబుతూ అందుకు సంబంధించిన గణాంక వివరాలను మంత్రి సభ ముందుంచారు మొత్తం అరవై మంది చనిపోయారని చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల తరఫున కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వంతున నష్టపరిహారం అందించామని చినరాజప్ప తెలియజేశారు నష్టం విషయానికి వస్తే వ్యవసాయ వ్యవసాయేతర రంగాలన్నింటికీ కలిపి ఇరవై ఒక్క పేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని కేంద్రం ఇంతవరకు నాలుగు కోట్ల రూపాయల మేర సహాయం అందించిందని మంత్రి వివరించారు రాష్ట ప్రభుత్వం ఇంతవరకు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన వివరించారు అలాగే చర్చ సందర్బంగా పలువురు సభ్యులు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విపులంగా సమాధానమిచ్చారు అంతకు ముందు రాష్టంలో నెలకొన్న కరువు పరిస్థితులపై జరిగిన లఘు చర్చకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటుగా మంత్రులు అయ్యన్నపాత్రుడు పల్లె రఘునాథరెడ్డి అంశాల వారీగా సమాధానాలు ఇచ్చారు రాష్ట వ్యాప్తంగా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని అవసరం అనుకుంటే నిబంధనలకు లోబడి మరిన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించేందుకు అభ్యంతరం లేదని మంత్రులు సభకు తెలియజేశారు రాష్టాన్ని ఓ వంక కరువు మరో వంక తుపాను దెబ్బతీశాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు కరువు మండలాల్లో బ్యాంకులు రుణాల రీషెడ్యూల్ చేయడంతో పాటు ఇరవై లక్షల డెబ్బై పేల రైతు కుటుంబాలకు రుణమాఫీ ప్రకటించామని మంత్రి తెలిపారు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలతో కలుపుకుని పదకొండు కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి వివరించారు మంచినీటి సమస్య పశువుల దాణా సమస్యలు ఉన్నాయని ప్రత్యేకంగా నిధులు కేటాయించి అయినా మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు అదే అదేవిధంగా ఎట్టి పరిస్థితులలోనూ మూగజీవాల ప్రాణాలను రక్షిస్తామని పల్లె రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని పని దినాలను కుదిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు అంతకుముందు సభ ప్రారంభంలో ఇందిరా క్రాంతి పదం పథకంలో భాగంగా పనిచేస్తున్న యానిమేటర్ల సమస్యలకు సంబంధించి మరీ ముఖ్యంగా గత ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో వారికి నెలల తరబడి జీతాలు లేకపోవడం ఇందుకు సంబంధించి ఈ రోజు హైదరాబాదులో వారు జరుపు తలపెట్టిన ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకున్న సంఘటనలపై పీడిఎఫ్ సభ్యుడు ఎంవీఎస్ శర్మ తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై కొంతసేపు సభలో గందరగోళం చోటు చేసుకుంది రాష్టంలో మొత్తం ఇరవై ఏడు పేల మంది మహిళలకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం తక్షణమే స్పందించాలని శర్మ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి సభకు రావాలని కూడా ఆయన పట్టుపట్టారు ఇందుకు మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని సభ్యులు పోడియంను చుట్టుముట్టి కార్యక్రమాలను స్తంభింపజేశారు ఈ దశలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని ఐకేపీ యానిమేటర్లకు ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించడం కుదరదని ఇంతవరకు రెండు నెలలు మినహా ఎప్పుడూ ప్రభుత్వం జీతాలు చెల్లించిన పరిస్థితి లేదని వివరించారు పోలీసు అరెస్టులు జీతాల చెల్లింపు అనేవి రెండు పేరువేరు అంశాలని ఈ రెండు అంశాలను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు అనంతరం చైర్మన్ చక్రపాణి ప్రశ్నోత్తరాలను చేపట్టారు గిరిజన సంక్షేమ శాఖ ఉప ప్రణాళిక వ్యవసాయ బోరుబావుల విద్యుదీకరణకు నిధులను వినియోగిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు బి చెంగల్ రాయుడు అడిగిన ప్రశ్నకు సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ సమాధానం చెప్పారు తమ ప్రభుత్వం దళిత గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి వివరించారు మహిళా ప్రతినిధి రత్నాబాయి అడిగిన మరో ప్రశ్నకు సంక్షేమ శాఖ మంత్రి సమాధానం చెబుతూ గిరిజన సలహా సమితిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కమిటీలో మండలి సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని తెలియజేశారు కాగా దళిత పారిశ్రామిక వేత్తలకు భారీ పరిశ్రమలు కేటాయించే విషయానికి సంబంధించి అలాగే లిడ్ క్యాప్ లెదర్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి అధికార పార్టీ సభ్యురాలు పి శమంతకమణి అడిగిన పేరువేరు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెబుతూ ఈ అంశాలను నూతన పారిశ్రామిక విధానంలో పొందుపరిచే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు అనంతరం ఈనాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల సమీక్ష విన్నారు సమీక్షకులు పాతికేయులు శ్రీ రాజనాల బాలకృష్ణ సమీక్ష చదివిన శ్రీ పోనంగి బాలభాస్కర్ ఈనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమాపేశాల సమీక్షలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి